కాబట్టి సో ఈశ్వరుని యొక్క ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఆ రమణము అంటే రిలాక్స్ రిలాక్స్ అవ్వగలుగుతారు విశ్రాంతిగా ఉండగలుగుతారు రిలాక్స్ అవ్వడం అంత తేలిక కాదు సంసారం మీద అంత గట్టిగా ఆసక్తి పెట్టుకుని మీరు రిలాక్స్ అవుతాను అంటే మీరు రిలాక్స్ అవ్వలేరు మైండ్ చాలా ఆందోళనతో నిండిపోయి ఉంటుంది సో ఈశ్వరునిపై ప్రేమ ఒక్కటియే ఎాం సతయుక్త భా ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తే నా ఉపయా అలా ఈశ్వరుణ్ణి ప్రేమించటం అభ్యాసం చేసి అప్రెంటిస్ ది అప్రెంటిస్ ఆఫ్ లవ్ ఆఫ్ ఈశ్వర్ సో అది మేము అభ్యాసం చేసి చేస్తే మేము ఎక్కడ తేల్తాము ఈ జీవితంలో అది ఎక్కడికి తీసుకుపోతుంది మమ్మల్ని అని ఒక ప్రశ్న ఉదయించటం సహజం దానికి సమాధానంగా ఈ శ్లోకం వస్తోంది శంకరుల అవతారిక ఏ యథోక్తై ప్రకారైర్ భజంతే మాం భక్త సంతః ఎవరైతే భక్త సంత భక్తులుగా ఉంటూ ఉన్నవారై భక్తుడు అంటే అర్థం ఏంటో తెలుసున్నా అండి భక్తి అంటే ప్రేమ భక్తి ప్రేమ భక్తుడు అంటే భక్తులుగా ఉంటూ ఉండువాడు అంటే హృదయములో ప్రేమను నించుకున్నవాడు ప్రేమ లవ్ లవ్ వాట్ ఎవ్రీథింగ్ లవ్ ఎవరింగ్ ఎందుకంటే సర్వం కల్విదం బ్రహ్మ సర్వము ఈశ్వరుడే లవ్ ఎవరికే సో కాకి లవ్ కోకిల లవ్ చెట్టు చేమ పశువు పక్షి మనిషి మనల్ని సత్కరించిన వాడు మనల్ని తూలనాడినవాడు లవ్ లవ్ ఆ అందరినీ తెలిసినవాడు తెలియని వాడు అమ్మా లవ్ చిన్న చిన్న వాటితో ప్రారంభించండి కోటిల కూస్తుంది వసంత ఋతువు వచ్చింది అప్పుడే మొదలుపెట్టింది పదిహేను రోజుల నుంచి కోటిల చాలా వేగంగా కూస్తుంది యూ లవిట్ సో చూడండి చుట్టూ ఏముందో చూడండి ఎండు టాకుల గలగల వేసవి కాలం కదా అన్ని ఎండు టాకులే ఆ ఎండు టాకుల గలగల ఈ లవ్ ఇట్ గాలి యొక్క ధ్వని గాలి చేసేటువంటి చప్పుళ్ళు యూ యు లవ్ దమ్ సో ఆ విధంగా ప్రకృతిని అంతనీ ప్రేమించడం చిన్న చిన్న వాటితో ప్రారంభించాలి గాలి తీల్చడం విరిచిపెట్టడం వాచ్ ది ఇన్హలేషన్ ఎక్సలేషన్ విత్ లవ్ ప్రాణాయామం ప్రేమతో చేయండి మంత్రాన్ని ఒకదాన్ని పట్టుకుని ప్రేమతో ఆ మంత్రాన్ని జపించండి సో ఈ విధంగా ప్రతి అంశం ఇంట్లో వాళ్ళని ప్రేమించడం అభ్యాసం చేయండి ఇంట్లో వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్స్ ఉంటే డ్రాప్ చేసేసి అందరినీ క్షమించేసి అన్ని ఫైల్స్ క్లోజ్ చేసి పారేసి ప్రేమగా ఉండండి సో ఆ విధంగా సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శిస్తూ సర్వమును ప్రేమిస్తూ ఎవరైతే ఉంటారు వాళ్ళు భక్తులు అంటే భక్తులంటే ఊరికి ఆర్ధాటం చేసేసి హడవుడు చేసేసి చుట్టూ అంత గడబిడ చేసేస్తే భక్తి అయిపోతుంది భక్తి చాలా కఠినం అంత తేలిక కాదు అది సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప నారద భక్తి సూత్రాల్లో భక్తిని ఆయన ఆ విధంగా నిర్వచించినాడు సో ఈ విధంగా పైన చెప్పిన ప్రకారములతో పైన చాలా చెప్పారు కదా ఎవరైతే ఈశ్వరుణ్ణి ప్రేమతో భజిస్తూ ఆరాధిస్తూ ప్రేమిస్తూ ధ్యానిస్తూ భావన చేస్తూ ఉంటారో భావనకు వాల్యూ ఎక్కువ భావనకు ప్రాముఖ్యం మరి బాహ్యమునందలే యాక్షన్ కర్మ ప్రాముఖ్యం లేదా ఉంది ఎంతవరకు భావనను నిర్మాణము చేసేటంత వరకు ఉన్నది భా భావనను నిర్మాణం చేయటానికి ఈ కర్మ ఉపయోగపడుతుంది కనుక ఆ కర్మకు ప్రాముఖ్యం వచ్చింది దేవుడి మీద పుష్పం పెట్టడం ఎందుకు పుష్పాన్ని సమర్పించేప్పుడు ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ లవ్ అది ప్రేమ ప్రేమను ప్రకటించేటువంటి ఒక చర్య ప్రేమ లేకున్నా కూడా మీరు పుష్పాన్ని ఒక దాన్ని దేవుడికి సమర్పిస్తూ ఉంటే మీకు ప్రేమ పుడుతుంది నన్ను ఒక ఆయన అడిగాను తనకి వేదాంతం అయితే బాగానే ఉంది భగవద్గీత వాల్యూస్ అదంతా నాకు బాగుంది ఐ లవ్ కానీ దేవుణ్ణి పూజించుట లేకపోతే దేవుణ్ణి ఆరాధించుట ఇది నాకు సంభవం నేను ఐ కుడ్ నాట్ మీరు చేయమంటే చేస్తాను నేను కానీ నాకు ప్రేమ రావటం లేదది ఏం చేయమంటారు అని అడిగాడు ఒక చాలా ఆనెస్టీ పర్సన్ ఇప్పుడు కూడా ఆనెస్టీని మనం రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి ఎగరవాడు సుస్పష్టంగా మొహమాట పడకుండా దానికి చలవలు పొలవులు అల్లకుండా అలంకారాలు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు అనుకోండి మనం దాన్ని రెస్పెక్ట్ చేయటం నేర్చుకోవాలి మనలో ఉండదు ఆ వాడు ఎంతసేపు చేతులు అనుకుంటూ ఉన్నది లేనివి కల్పించి చెప్తే మన అబ్బాయి ఎంత బాగా వినయంగా మాట్లాడుతున్నాను అనుకుంటాం ఉన్నది ఉన్నట్టుగా కరాఖండిగా చెప్పాడు చెప్తే నేను అన్నాను మీరు పనిచేయండి మీ సమస్య నాకు అర్థమైంది నేను భక్తుడు అని చెప్పేసి ఎట్టిగా ప్రకటిస్తే భక్తుడైపోడు మీరు యథార్థంగా చెప్పారు కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించండి ఏదో ఫోటో పెట్టుకోండి మీకు ఏది నచ్చితే ఫలానా అనేది ఉంది మీకు ఫోటో మీద ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా పొరవాలి ఒక ఆల్ట ఒక స్థానాన్ని ఏర్పరచుకుని ఒక ఆల్టర్ అక్కడ పెట్టుకుని అక్కడ దీపం వెలిగించడం అంతే ఇంకేమీ చేయొద్దు లైట్ ఏ ల్యాంప్ ల్యాంప్ ఉంటే చీకట్లో అక్కడ శోభగా ఉంటుంది ల్యాంప్ పెడితే అదొక అలంకారం కూడా డీ టు వన్ వన్ మంత్ అయిన తర్వాత మీ మనస్సు ఎలా ఉందో నాకు చెప్పండి ఆయన వన్ మంత్ అయిన తర్వాత చెప్పాడు నా మనస్సులో దేవుడిపై ప్రీతి నిర్మాణమైనది అని కాబట్టి దీపం వెలిగించటం వల్ల అదితో దేవుడికి ధూప దీపదై వైద్యాలు పెట్టి దేవుడికి ఉపకారం చేసుకున్నామనో లేకపోతే పుణ్యం సంపాదించి స్వర్గానికి వెళ్తామనో లేకపోతే దేవుడికి దీపం పెడితే కోరికలు తీరతాయనో అలాగే దాన్ని ఆ దారి పట్టిస్తే దాని ఆ యాక్షన్లో ఉండే స్పిరిట్ కొంత విఘాతాన్ని పొందుతుంది కాబట్టి యాక్షన్ మీరు పుష్పాన్ని సమర్పించిన దీపాన్ని వెలిగించిన దండం పెట్టిన నామాన్ని స్మరించిన లేక కీర్తించిన ఇట్స్ అన్ యాక్షన్ దేనికోసం యాక్షను మన హృదయంలో దేవుడిపై ప్రేమ ఉందా లేదా అని సరిచూచుకున్న యాక్షన్ చేస్తుంటే మనకే తెలుస్తుంది అంటే వాచ్ఫుల్గా ఉండి చేయాలి సమాధానము అంటారు అంటే వాచ్ఫుల్ అంత గమనించుకుంటూ తనని తాను గమనించుకుంటూ చేయాలి చేస్తే మనకు అర్థమవుతుంది ఎంత ప్రేమ గలదు ఎంత మెకానికల్గా యాంత్రికంగా చేసుకుంటూ పోతున్నాము అని తెలుస్తుంది కొంత యాంత్రికత ఉన్నా తప్పు లేదు క్రమంగా ప్రేమ నిర్మాణం అవుతుంది కానీ ఇతరులను మెప్పించటం కోసం మాత్రం చేయకూడదు దాని దంభము ఇతరులను మెప్పించటం కోసం మీరు కీర్తన చేసి డ్యాన్స్ చేసి పూజలు చేశారంటే మటుకు ఇంకా ఈ ఈ విచారము ఈ డిస్కషన్ ఇదంతా పక్కన పెట్టేసేయండి ఇదే ఇదేం వర్క్ ఎందుకంటే దంభంలో పడిపోతుంది దంభం లేకుండా జీవించటము చాలా కష్టం చాలా కష్టం ఎందుకంటే ప్రతి ఏదో కొంత మేరకు దంభం ఉంటుంది ఆ ప్రిటెన్షన్ ఉంటుంది ఏదో కొంత మేరకు దానిని తనకు తాను గమనించుకుని దాన్ని దూరం పెట్టగలిగితే వాడు ఈశ్వరుడల ప్రేమను పొందుట కష్టమేమి కాదు ఎనీవే పైన చెప్పిన విధముగా ఎవళ్ళైతే ఈశ్వరుని ప్రేమిస్తూ ఉంటారో తేషాం వారికి అని శ్లోకం అటువంటి వాళ్లకు ఆ భక్తులకు ఆ ఉంటారు సతత యుక్త యుక్త అంటే మనస్సమాధానము గలవాడు అని అర్థం అంటే మనస్సు యొక్క మూమెంట్ని ఎప్పుడూ సరిచూసుకుంటూ ఉంటాడు వాచ్ చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారు చుట్టూ నూట ఎనిమిది సార్లు టగ టగటక్క కాళ్ళల్లో ఓపుకుని కనుక తిరిగేశారు ప్రదక్షిణ గట్టిగా చేసేసారు హుండీలో డబ్బులు వేసేసారు ఇంటికి చక్క వచ్చారు ఇదంతా బాగానే ఉందండి మీ మనస్సులో మీరు ఎప్పుడైనా చూసుకున్నారా మీరు ఇంత పని చేసి కూడా మీ మనస్సులో మీరు చూసుకోకపోవచ్చు సో యాంత్రికంగా చేసేస్తారు లేకపోతే వాడెవడో చేయమన్నాడు కాబట్టి వీడు చేసేస్తాడు ఫాలోయర్షిప్ అని సో గతానుగతికో లోక వాడెవడో చేయమని చేసాడు కాబట్టి వీడు చేసేస్తాడు వాడు చేయమన్నాడు కాబట్టి చేసేస్తాడు అంతేకాదు తన మనస్సులో తాను చూసుకున్నాడా ఆ మనస్సుని పరిశీలించడం మనస్సులో ఈశ్వరనే ప్రేమ ఉన్నదాన్ని చూసుకుంటే తెలిసిపోతుంది ఏదో ఉందో పిసన్నేమో అనిపిస్తుందేమో మొత్తం మీద ప్రేమంతా దేవుడి ఈ సంసారం మీదే అని తెలుసు పోనీ సంసారం లేదు ఈశ్వరుడి మీద ఉంటే ఆ సంగతే మీకు అవగత అవగాహనకు వస్తుంది కాబట్టి సతతయుక్తనా వేదాంతంలో సమాధానము ఒక లక్షణం అది జిజ్ఞాసుల యొక్క లక్షణం అది భక్తులకు జిజ్ఞాసులకు ఉండే ప్రధానమైన లక్షణం ఏంటంటే మనస్సు యొక్క స్పందనను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండుట దాన్ని సమాధానంలో ఇక్కడ మనస్సు యొక్క ఏకాగ్రత కాదు మనస్సు యొక్క ఏకాగ్రత అంటే సింగిల్ పాయింటెడ్నెస్ కాన్సన్ట్రేషను కాన్సన్ట్రేషన్లో ప్రాసెస్ ఏమిటంటే అది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్నెస్ మీరు ఎక్స్క్లూడ్ చేయాలి ఏదో ఒక టాపిక్ ఉంటుంది ఒక ఐటెం ఉంటుంది దాని మీదే మనస్సు పెట్టాలి ఇంకా ఏది మనస్సులోకి రాకూడదు అనే ఆ రకమైన ఒక గోల్ మీరు పెట్టుకుంటే మీరు ఆ గోల్లో పదే పదే ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఎలాగంటే పూర్వానికి ఒక ఆయన ఓ రాజుగారికి మంత్రం చెప్పాడు చెప్పన్నాడు ఈ మంత్రాన్ని లక్ష సార్లు ఏ కోరిక పెడితే ఆ కోరిక తీరిపోతుందన్నాడు ఇలాంటివి సహా చెప్తూ ఉంటారు లోకంలో అయితే ఈ మంత్రాన్ని రాజుగారికి చెప్పాడు రాజుగారికి చెప్పి అది కోరిక ఆయన్ని తేరలేదనుకోండి జైల్లో పెడతాడు కదా రోడ్డు మీద పోయేవాడికి చెప్పేస్తే నడిచిపోతుంది కానీ పూర్వం మునార్ మునం రాజుగారు మునార్కుల కింద ఉంది ఎవరు రాజుగారికి సలహా ఇచ్చే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంది విలువైన వాడికి కానీ ఎటు ఆ మంత్ర జపం చేసేటప్పుడు కోతి మనస్సులో రాకూడదు చూసుకోండి అంటే ఈ రాజుగారు నిలబెట్టాలి ఏట్రా ఏం మాట్లాడుకున్నావు పోతి రాకుండా చూసుకోండి అని ఎందుకుని పోతే వేస్తే ఏమవుతుంది కోతి ఉన్నా వీడు అడగాలి కదా అదే కదా గాల్దేవుల వీడికి దక్షిణిచ్చి పంపిణేశాడు లక్ష జపంలాకా ఎందుకండి జపం చేయడం ప్రారంభిస్తే పోతే వచ్చింది ముందు మామూలుగా ఆ మాట ఆయన చెప్పు ఉండకపోతే కోతి వచ్చిండేది కాదు ఏం వచ్చిందో ఏం మాలిందో కోతి వచ్చేది కాదు అసలు కానీ కోతి రాకూడదు అని ఎప్పుడైతే కండిషన్ పెట్టాడో మొత్తం ప్రపంచంలో ఎన్ని రకాల కోతులు ఉన్నాయి అవన్నీ కూడా అలాగ ప్రోసెస్ అంది మొత్తం మన పద్మనాభనగర్ కోతులు ఇవి మరీ ఎరుపు కాదు మరీ నలుపు కాదు కొంచెం కైండ్ ఆఫ్ బ్రౌన్ కలర్ లో ఎల్లో కలర్ లో ఉంటాయి కోనసీమ కోతులు ఉన్నాయి అది కొంచెం డార్క్ కొంచెం బ్రైట్ అండ్ మోర్ ఫెయి పద్మారావు నగర్ కోతుల కంటే కొంచెం ఫెయిర్గా ఉంటాయి తర్వాత ఇండోనేషియా బాలీ అక్కడ కోతుల యొక్క వనమొహటి కాదు అక్కడ కోతులు మన పద్మారావు నగర్ కోతుల షేట్లోనే ఉంటాయి రంగు అయితే అలాగే ఉంటుంది కానీ మరుగుజ్జు కోతుల అన్నట్టుగా ఉంటుంది ఇంకొంచెం పొడుగుంటాయి ఇది అవి మరీ పొట్టిగా ఉంటుంది ఇక పాంజానియాలో కోతులు ఉన్నాయి వాటికి బీమ్స్ అవి చాలా కొంచెం విడ్డూరంగా ఉంటాయి ఆ ఈ విధంగా మొత్తం ఆయన ఎన్ని రకాల కోతులు ఆయన వెళ్ళాడో చూశాడో అవన్నీ ఒకదాని కాదు ఒకటి ప్రవాహ రూపొంది వృద్ధిలో వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఈ దీని మీదే మనస్సు పెట్టాలి ఇంకా ఏది మనస్సులోకి రాకూడదు దాన్ని ఎక్స్క్లూషన్ అంటారు ఒక్కదాన్ని గట్టి పెట్టుకోవాలి మిగిలిన సర్వాన్ని కూడా మనస్సులోంచి త్రోసి వేయాలి చాలా కఠినమైన పని మనస్సు మిగతా చాలా కష్టం అవునుగా ఇంట్లో రూమ్లో ఈ పుస్తకం ఒకటేటటువంటి మిగతా మీరు రొడ్డు మీద పాలేయమంటే కొంచెం కష్టపడి మీరు పావు గంట ఎప్పటికి చేయగలుగుతారు ఒక గంట ఎప్పటికే మనస్సులో చేయరు చాలా సూక్ష్మంగా ఉంటుంది మనస్సు యొక్క చలనము కాబట్టి ఎప్పుడూ కూడా ఏకాగ్రత అన్నది కఠినమైంది ఇంకేతనే హఠ యోగము పేరు హఠ అంటే ఎప్పుడైనా హఠ అంటే బలాత్కార సాధ్యమైన యోగము హఠ బలాత్కార సాధ్య అంటే కష్టపడితే కానీ లభించలేదు ఆ మైండ్ని బాగా అభ్యాసం చేసి చేసి చేసి అది స్టంగ్ చేసి పారేయాలి మైండ్ కలల్ని ఉండగా చేసి చేయాలి అభ్యాసం చేస్తే కొంత లభిస్తుంది కానీ ఎంతోసేపు ఉండదు అది అది కాదు వేదాంతంలో వేదాంతం యొక్క సమాధి చిత్త సమాధి కాదు వేదాంతల యొక్క సమాధి చిత్ సమాధి చిత్త సమాధి కాదు ఇట్ ఈజ్ నాట్ ది వన్ పాయింటెడ్నెస్ ఆఫ్ ది మైండ్ ఇట్ ఈజ్ ద ఫోకస్ ఆఫ్ ది అవేర్నెస్ చిత్త సమాధి చిత్త సమాధి కాదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే సమాధానము అని అంటాం మనం సమాధి అని అనం సమాధానము అంటాం ఎప్పుడైనా సమాధి అని వచ్చినా దాని అర్థం సమాధానమే ఇక్కడ ఏమిటంటే దేన్ని మీరు బయట పారాయక్కర్లా దేన్ని ఎక్స్క్లూడ్ చేయక్కర్లా ఫలానాది వద్దు అంటే అదే ఉచ్చి కూర్చుంటుంది కాబట్టి ఆ ట్రాప్లో పడద్దు ఇప్పుడు కూడా ఆ ట్రాప్లో పడద్దు దేన్ని నువ్వు ఎక్స్క్లూడ్ చేయక్కర్లా అనేప్పటికీ ఏమైపోయింది ముందు మీకు కొంత విశ్రాంతి వచ్చేసిందా లేదా ఫ్రీ అయిపోయారా లేదా అయ్యారా చెప్పండి ఫ్రీగా ఉన్నారో లేదా ఏమిటేమిటి మీ మనస్సులోకి రాకూడదు చెప్తాను లిస్ట్ రాసుకోండి అని నేను మొదలుపెట్టాను అనుకోండి మీరు ఇంకా ఇంటికి వెళ్ళేప్పుడు బెంగ బెంగగా వెళ్తారు ఎవరైనా ఇక్కడ ఎక్కడ ప్రారంభం అనవసరంగా తెచ్చి పెట్టుకున్నాం అనేది అనే బెంగగా దాన్ని పాటలు పాటించడము కష్టమే వదిలిపెట్టాలంటే వదిలిపెట్ట ఏమో ఇది పాటిస్తే ఏదో ఉరుగుతుందేమో ఏది లేదు నువ్వు దేన్నే ఎక్స్క్లూడ్ చేయనక్కర్లా నువ్వు దేన్నే ఆపనక్కర్లా కానీ యూషుడ్ వాచ్ చేసే యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఎవరి అన్నీ తెలుస్తూ ఉంటాను అంటే దేన్ని బయటకు తోసేయాల్సిన అవసరం లేదు అన్నీ తెలుస్తూ ఉంటాయి అంటే ఒసామా బిన్ నాయుడు వచ్చాడు అనుకోండి ఓహో దాన్ని చూసేయకూడదు చూసే అక్కర్లా చూసేదానికి ఏముందండి ఓహో ఒబామా వచ్చాడనుకోండి ఓహో బ్యాంక్ అకౌంట్ వచ్చిందనుకోండి ఓహో దీన్ని సమాధానము అంటారు అప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ యొక్క రెస్పాన్సెస్ మీకు తెలుస్తాయి అది ఎలా ఫంక్షన్ చేస్తుందో నీకు అర్థమవుతుంది అప్పుడు క్రమంగా అది ప్లూరిఫై అవుతుంది శుద్ధమైపోతుంది తర్వాత దీంట్లో శ్రమ శ్రమ అంటే చాలా సూక్ష్మమైన లెవెల్లో ఇది రాకూడదు అది రాకూడదు అనే శ్రమ ఏమీ ఉండదు తర్వాత మరి చాలామంది భయపడిపోతారు ఒక ఆయన జపం చేస్తున్నాడు ఇంకా కొంచెం ఏమో ఉన్నామశివా మళ్ళీ రెండు నిమిషాలు ఏమయ్యా ఎందుకు అలా చేస్తున్నాడు ఏమిటంటే ఏమిటేమిటో ఆలోచనలు అన్నీ వస్తాయని పోనీ రానివయా అంటే కాదండి బాబు మంచి ఆలోచనలు కావండి అన్ని పెద్ద ఆలోచనలు వస్తున్నాయండి సార్ మీకు మామూలుగా మీరు ఈ రోడ్డు మళ్ళీ అడిగి వెళ్తున్నప్పుడు బస్సు ఎక్కువెళ్తున్నప్పుడు చెడ్డాలోచనలు ఏం రావు జపంలో కూర్చున్నప్పుడే వస్తాయి అని చెడ్డాలోచనలు బస్సు మీద వెళ్తుంటే వీడి పీకులు ఒక్కేస్తే బాగుందని అనిపించదు బస్సు జపంలో కూర్చో వీడి పీకులు ఒక్కేస్తే ఎంత బాగుంటుందో కదా అని అనిపిస్తుంది జపంలో కూర్చున్నప్పుడు అనిపిస్తుంది అనిపించగానే అయ్యి లోపలి ఏంటి ఓర్ణమర్షివ్ జపం చేస్తూ ఇవి ప్రారంభం అవుతారా అని వీడి గంగారు నడుపుతూ ఉంటాయి కాబట్టి మనస్సుని అలా పరిశీలించుకుంటూ ఉండ ఓహో జపంలో కూర్చునేప్పటికీ ఇలా ఉంటుంది ఇది సమాధానం అలాగే ఇంకో రహస్యం ఉంది మీరు ఎప్పుడైనా అభ్యాసం చేస్తే తెలుసు మనస్సు ఆందోళనగా ఉన్నప్పుడు అలజడి ఆందోళనగా ఉన్నప్పుడు మీరు ఈ సమాధానము అంటే బియవే ఆ మనస్సు యొక్క స్థితిని తెలుసుకుంటూ ఉండుట బియవే ఉన్నది ఆందోళన ఇప్పుడు ఆందోళన అవతలికి పోవాలని నువ్వు పెట్టుకుంటే పోతుంది ఇంకా పెరుగుతుంది బీ అవే తెలుసుకుంటూ ఉంది ఓహో ఇప్పుడు మనస్సు కాదు చాలా ఆందోళనగా ఉన్నది ఎందుకంటే ఆ ఫోన్ వచ్చింది ఆ ఫోన్ విన్నాను నేను మాట్లాడాను ఫోన్ అయితే పెట్టేశాను కానీ ఇంకా మనస్సు ఆందోళనగానే ఉంది అని మీరు తెలుసుకుంటూ ఉన్నారనుకోండి ఆందోళన పోతున్నాం ఇంకా ఉండదు ఎక్కువ చేస్తున్నా ఏదైనా భయం వేసిందనుకోండి భయం వేస్తే వెంటనే వీరి దిగరికి వారి దగ్గరికి పరిగెత్తకూడదు పరిగెడితే వాడు ఆ భయాన్ని పోగొట్టడానికి బదులు ఇంకొంచెం భయాన్ని మీకు అంటగడ తాయెత్తు కట్టి ఈ తాయెత్తు జారిపోకుండా చూసుకో జారిపోతే అదేం మళ్ళీ కట్టేసుకుంటుంది నేను ఇప్పుడు రెండు భయాలు ఒకటి దెయ్యం భయం రెండు తాయత్తు ఈ తాయెత్తు మీద ఇది పడకూడదు ఏదో చెప్తారు చెప్తే ఇప్పుడు ఆ తాయెత్తు ఎంత దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వీడు ఏదైనా అపచారం అయిపోయిందేమో అని వెనుకబెట్టుకుంటాడు కాబట్టి భయం ఏదైనా వచ్చినప్పుడు ఆ భయాన్నే ఓహో ఈ భయం ఉందా మనస్సులో భవిష్యత్తు గురించే ఉంటుంది భయం భవిష్యత్తు గురించి భయం భవిష్యత్తు గురించి భయం ఉందా నా మనస్సులోనూ మనం ఈశ్వర శపనాగతి చేసేమని చెప్పుకుంటామే ఏం చేసామో అబ్బా యు బి అవేర్ ఆఫ్ దాట్ దాన్ని ఖండిని చేయకూడదు ఎన్ని ఖండించకూడదు ఆత్మన్యూనత కలుగరాదు తనని తాను ఇంజించుకోకూడదు రియాక్షనే ఉండకూడదు నో రియాక్షన్ బియవే దానిని యుక్త అంటారు సతత యుక్త సర్వావస్థల ఎందు బియవే ఇది సంసారము ఇది ధర్మం కాదు ఇది ద్రోహము ఇది తృష్ణ ఆలోచన వచ్చిందనుకోండి ఇది తృష్ణ ఇది అవే ఇది తృష్ణ కృష్ణ అంటే ఆశ తెరాస డబ్బు ఇంకా కావాలి ఏం చేస్తుందా ఉంది ఇంకా కావాలి సో టల్ స్థాయి కసం ఒకటి చెప్తున్నా రాజు వీడికి పురాయించాడు నీకు ఎంత ల్యాండ్ కావాలంటే అంత ల్యాండ్ ఇస్తాను నువ్వు పొద్దున్నే బయలుదేరి సూర్యాస్తమయం అయ్యేప్పటికీ నువ్వు ఎంత ల్యాండ్ చుట్టబెట్టి వస్తే అంతా నీకు ఇచ్చేస్తానని చెప్పాడు రాజు ఆ మైదానంలో స్టెపీలని పెద్ద పెద్ద మైదానాలు ఉంటాయి ఓపెన్ ఎంత కవర్ చేస్తే అంతా మీరు నడిచి వెళ్తే ఎక్కువ కవర్ చేయలేవని పరిగెత్తడం ప్రారంభించాడు అలాగే కథలాగా అనిపిస్తుంది కానీ నాకు ఎలా కనబడుతుందంటే కథ మనం మనం ఇలాగే ఉన్నాము మన మానవుడి జీవితం కరెక్ట్గా ఉంది ఇక్కడ అని అనిపిస్తుంది కథలా అనిపించదు మనిషి జీవితాన్ని చదువుతున్నట్టు అనిపిస్తుంది ఎనీవే కథ దగ్గరికి వచ్చినట్లయితే మీరు పొద్దున్నే నడిచి వెళ్తే ఎక్కువ కవర్ చేయలేమని పరిగెత్తుకుని వెళ్ళడం ప్రారంభిస్తారు పరిగెత్తుకుని వెళ్ళి ఆ వెళ్ళడం వెళ్ళడం మళ్ళీ కవర్ చేసి అక్కడికి రావాలి కదా కవర్ చేయలేనంత దూరం అనిపిస్తాడు అప్పుడు చూసుకుంటాడు మధ్యాహ్నం పన్నెండు దాటిపోయింది సూర్యాస్తమయం లోపల మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి చేరుకోవాలి ఎలాగంటే మీరు రిటైర్ అయిన తర్వాత చూసుకున్నట్టు చూసుకుంటాడు చూసుకుంటాను మళ్ళీ కంగారు ఎక్కువైపోతుంది అయిపోయి నేను మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోవాలి కంగారు ఎక్కువైపోయింది ఇంకా గిట్టిగా పరిగెత్తడం ప్రారంభిస్తాను ఎనీవే టు మేక్ ఎ లాంగ్ స్టోరీ స్టార్ట్ ఇంకా ఆ స్టార్టింగ్ పాయింట్ ఇంకొంచెం దూరంలో ఉందనగానే ఆ శ్వాస ఆగిపోయి అక్కడే చచ్చిపోతాడు పడి చచ్చిపోతాడు గుండె ఆగిపోయి చచ్చిపోతే వాడిని రాజుగారు కూలీలు పెట్టి కప్పెట్టేస్తారు భూస్త భూ ఖననం అప్పుడు ఒకడు అంటాడు ఎకరాల భూమి ట్రై చేశాడు ఆరు అడుగుల భూమికు సరపడ్డాడు వీడు అని ఆ వెదాటి గొయ్యి వాటికి దాంట్లో వాడేస్తే స్థిరపడింది మానవులు అలా ఉంటారు తృష్ణ ఆశ సో కాబట్టి ఎనీవే కొంచెం డైగ్రెస్ అయ్యాను నేను అటువంటి ఇమోషన్స్ నెగిటివ్ ఇమోషన్స్ ఆశ లోభము ద్రోహబుద్ధి తర్వాత అసూయ కోపము శాపము ఇటువంటి భావజాలం ఏదైనా ఉదయించినప్పుడు ఓహో ఇంకా ఈ దోషాలు నా ఎందుకు ఉన్నాయి సునా అని గుర్తుపెట్టుకోవాలి నిందించుకోకూడదు ఉన్నది వాసనలు ఉన్నాయి ఇంకా పోతాయి సతతయుక్తానాం అన్ని వేళలా మనస్సు యొక్క స్పందనను పరిశీలించుకుంటూ ఉండాలి శంకర్లు ఏమంటారో చూడండి తాం సతత యుక్తానాం నిత్యాభియుక్తానాం నివృత్త సర్వ బాహ్యైణా అదే అంటే నిత్యము అభియుక్తులుగా ఉండవలము అభియుక్తులు అంటే ఇంద్రియములను మనస్సును అభిముఖంగా చేసుకుని దేహము ఇంద్రియములు మనస్సు వీటిని అభిముఖంగా చేసుకుని అంటే వాటిని అలా పరిశీలనలో పెడితో వాటి యొక్క కదలికలను తెలుసుకుంటూ ఉండాలి సో వాటిని గమనిస్తూ ఉంటే మనకి తెలుస్తుంది ఓహో దీని పరిస్థితి ఇది ఈ ఇంద్రియముల పరిస్థితి ఇది ఈ మనస్సు పరిస్థితి ఇది అలా తెలుస్తుంది దానివలన మీ ప్రయత్నమేమీ లేకుండగా సహజంగా మరో పరిస్థితి నిర్మాణం అవుతుంది అదేంటంటే మీరు ఆ ఇంద్రియముల వెనుక ఆ మనస్సు యొక్క సంకల్పముల వెనుక పరుగులు తీగుత ఆగిపోతుంది ఆ ఇంద్రియములకు మనస్సుకు స్పందనల్ని మీరు ఎప్పుడైతే పరిశీలిస్తూ అప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఈ ఆ పరిశీలించే ప్రయత్నంలో వాటికి మీకు డిస్టెన్స్ నిర్మాణం అవుతుంది వివేకము నిర్మాణం అవుతుంది నిర్మాణమయ్యి మీరు ఉండే చోట మీరు ఉంటారు వాటి స్థానంలో వాళ్ళు ఉంటారు ఆ విధంగా మీకు బాహ్యముల బాహ్యములైన విషయముల నుండి మీరు దూరం అయిపోతుంది నివృత్తులైపోతారు వెనుకకు మరలత అంతర్ముఖత్వం నిర్మాణం అవుతుంది కాబట్టి సర్వ బాహ్య ఏషణ ఏషణ అంటే కామన కోరికలు ఏమిటి కోరికలు ఈ సంపద కావాలి ఆ సంపద కావాలి అని సంపదల మీద కోరికలు డబ్బు కావాలి ఎందుకంటే మొదటి ఐదు లక్షలు ఉంది కదా అంటే ఇంకో పది లక్షలు ఉంటే ఏమి డబ్బు డబ్బు మీద పడి కొడుతుందా ఏమి చేదుగా ఉంటే నాకు ఇల్లు కొన్ని నేను దాటుకుంటాను అనుకుంటాడు మనిషి తర్వాత ల్యాండ్ కావాలి ఎందుకంటే నీకు పది ఎకరాలు ఉంది కదంటే ఇంకో పది ఎకరాలు ఉంటే ఉపయోగపడుతుంది పేరు ప్రతిష్టలు కావాలి ఇప్పటికే నీకు పదివేల మంది శిష్యులు ఉంటాయి పదివేల మంది నాకు పదివేల మంది ఉన్నారు ఆయన ఎవరికో లక్ష మంది శిష్యులు ఉన్నారు పేరు పట్టించుకుంటావా సో ఈ విధంగా వీటిని బాహ్య వేషణలు అంటారు ఇవి మనస్సులో ఉంటాయి నేను దృష్టాంతం కోసం కొంచెం ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళి చెప్తాను కానీ కొంచెం అంత పెద్దది కాకపోయినా తక్కువగా ఒకప్పుడు అంతకంటే ఎక్కువ కూడా ఉన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు సో ఉంటాయి వాటి నుండి మీరు ఒక అడుగు వెనక్కి వేసుకోవాలి నివృత్త గడుగు వెనక్కి వేయాలి ఆ కోరిక పుట్టగానే వెళ్ళి దాని మీద పడిపోయి జగత్తులోకి పరుగు పెట్టాలని కాదు నివృత్త సర్వ బాహ్య ఏషనా సకలములైన కామన్నల నుండి మెనుకోకు మార మారాలవ్వలేను ఎలాంటి కామన్నలు ఏమీ లేకుండా ఉంటే బ్రతకనా ఎలాగానే మీరు అడిగారంటే మీకు జీవితం గురించి ఏమీ తెలియలేదు అని మీకు జీవితంలో సుఖశాంతులే కావాలి అని మీరు అనుకుంటే మీరు చేయాల్సింది మరింత సంపదను పొరుగు చేయటము మరిన్ని కోరికలు తీర్చుకోవడము కాదు మీరు జీవితంలో సుఖశాంతులు కావాలనుకుంటే ఇది ఇలాగే చేయాలి దాన్ని సర్వ బాహ్యైషణానా సో అలా సతతయుక్తులుగా ఉండాలి సతతయుక్తానా అన్నదాన్ని మరో రకంగా ఎలా చెప్పారంటే జాగ్రత్త అవస్థలో మనస్సు యొక్క స్పందనంతా కూడా ఈశ్వరాభిముఖంగా పెట్టుకోవాలి పెట్టుకుంటే స్వప్న నిద్రావస్థ సుశుక్తి ఎందు మీరు ఈశ్వరుని అభిముఖంగానే ఉంటారు నేను నిద్రపోయినప్పుడు ఏమైనా ఎప్పుడైనా ఈ ప్రశ్న గురించి ఆలోచించారా మీరు నిద్రలో ఇక్కడైతే లేము ఎక్కడికి వెళ్ళాము ఇప్పుడు నిద్రలో హైదరాబాద్లో లేరు కదా నిద్రలో మీ ఇంట్లో అయితే లేరు మీ ఇంట్లో ఉంటే ఇంకా నిద్ర అయితే అండి తెలివిగా అర్థం ఇలా ఆయన ఏమయా నిద్రపోయావంటే ఆయన నిద్రపోయాను మాట్లాడుకున్నాడు అంటే ఇంకా నిద్రపోలేదనమాట ఏమయ ఎక్కడున్నావంటే రూమ్లో ఉన్నానన్నాడు అనుకోండి నిద్రపోయినట్ట తెలివిగా ఉన్నట్ట మళ్ళీ పైకి ఏమీ అవ్వలేదు ఎక్కడున్నావు అంటే ఏమి తెచ్చే ప్రశ్న రూంలోనే కదా ఉంటా అని అనుకున్నాడు అనుకోండి నిద్రపోయినట్లు కాదు నిద్రలో ఎక్కడికో వెళ్తున్నారు మీరు అది ఎక్కడికి మళ్ళీ నిద్ర లేపుతున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుస్తున్నా మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్తున్నారు చాంద్రోగ్యోపనిషత్తులో చక్కటి విచారం చాలా యుక్తియుక్తంగా ఉరికేదో ఈశ్వరుడని ఈశ్వరుడు అంటే వాళ్ళు వైకుంఠం వైకుంఠం అంటే నిద్ర లేదా తెలివిగానే ఉన్నారని అర్థం వైకుంఠం కైలాసం అంటే తెలివిగానే ఉన్నారని అర్థం నిద్ర ఈశ్వరుడు నిద్ర కాబట్టి అది ఆ వ్యక్తం అది మనస్సుతో ఊహించడానికి వాక్కుతో వర్ణించడానికి లొంగదు అది ఈశ్వరుని అంటే కాబట్టి ఓ పేరు పెట్టుకున్నాం దానికి కమ్యూనికేషన్ కోసం నిద్రలో ఈశ్వరునిలో కలుసుకోతున్నాను మళ్ళీ నిద్ర లేచి ఈశ్వరు నుంచి మళ్ళీ వాపసు వస్తున్నాను నిద్రను ఈశ్వరాభిముఖంగా చేసుకోవాలి సపత యుక్తనామంటే చాలామంది ఏమనుకుంటారంటే నిద్రలో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ నిద్ర లేచాక బెడ్రూమ్ నుంచి బయటకు వస్తున్నాను బెడ్రూమ్లోకి వెళ్తారా నిద్రలో నిద్రలో బెడ్రూమ్ ఉండదండి లేదండి నేను బెడ్రూమ్లోనే నిద్రపోతానని మీరు అన్నారంటే మీకు వేదాంతానికి ఏమీ సంబంధం లేదనమాట నిద్రలో బెడ్రూమ్ ఉండదు బెడ్ ఉండదు బెడ్ బెడ్రూమ్ ఉంటే మీరు నిద్రపోతున్నట్టే కాదు ఇంకా దొల్లుతూనే ఉన్నారని అర్థం నిద్రలో బెడ్ ఉండదు బెడ్రూమ్ ఉండదు నిద్రలో ఎక్కడికి వెళ్తున్నారు అంటే నేను నిద్రలో ఈశ్వరుడి దగ్గరకు వెళ్తున్నాను అని ఈశ్వరుణ్ణి స్మరించుకుని నిద్రపోవాలి నిద్రలు అయితే అప్పుడు ఈశ్వరునించి మళ్ళీ వాపసు వస్తున్నాను మళ్ళీ ఈశ్వరుని స్మరించుకుని వాపసు మీరు అభ్యాసం చేస్తూ ఇది అసలు కదా ఇది ఈశ్వరుడు గురించి ఉపన్యాసం చెప్తాడు తప్ప నిద్రలో రోజు నేను ఈశ్వరుల్లో కలిసి బాగా వాపసు అండ్ కొంతమంది అంటారు చచ్చిపోయాకపోయినా ఈశ్వరుల దగ్గరికి వెళ్ళాను అనుకోవచ్చు కదా అప్పుడు నిద్రలో కాకపోవచ్చు అండి పుట్టినప్పుడు ఈశ్వరుల నుంచి వచ్చాను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఈశ్వరులోకి వెళ్ళిపోతాను అని కాదు నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను వాడు ఎవడో ఉన్నాడు చెప్తాడు వాడు చెప్తాడు వీడు చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తాడో వాడు చెప్తాడు వెళ్ళి వాడిని అడుగుతాడు అడిగితే నీ బర్త్ డేకి ఏమిటని అడుగుతాడు ఒకటి మూడు నాలుగు ఆరు పది పదకొండు పన్నెండు పద్దెనిమిది ఓ ఈ పద్దెనిమిది వచ్చింది ఇది ఇది ఉపద్రవమైన నెంబర్ అంటాడు వాడు వీరేం చేస్తారు వాటి లేకపోతే నువ్వు స్వర్గానికి వెళ్తా ఉంటాడు లేకపోతే నరకానికి వెళ్తా ఉంటాడు నరకానికి నువ్వు వెళ్తావు నాకు కనుక నువ్వు పదివేలు ఇచ్చినట్లయితే నేను పూజ చేస్తే స్వర్గానికి పంపిస్తానంటాడు అప్పుడేం చేస్తాడు అరేపాడ దిమాగ్తో రక్కు మరణించాక ఈశ్వరంలో కలిసిపోతాం పుట్టినప్పుడు ఈశ్వరు నుంచి బయటకు వచ్చాం మరణము పుట్టుక అంత అలాట పెట్టండి నిత్య ప్రళయం ప్రతిరోజు ప్రళయం ఉన్నదే ఉన్నది ఎక్కడికి వెళ్ళిపోతారు ప్రళయం అయితే జగత్ ఎక్కడికి పోతుంది ఈశ్వరులోకి పోతుంది అసలు ఈశ్వరులోకి పోవడం కాదు ప్రళయం అయినప్పుడు జగత్ ఎక్కడికి పోతుందో దానికి ఈశ్వరుడు అని Who was saying, God is infallible. Oh, you didn't know that God is infallible. The infallible is God. That's why, If you are in Israel, the world, you are in the world, If you are in the world, you right. will be in the world, Then you will be in the world. But, You are in the world, Adi iswar. You are in the world, Adi iswar. అదే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది నిద్రలో నేను ఎక్కడికి వెళ్ళానో అది ఈశ్వరుడు అమ్మో ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకోవటం సంభవం కాదు ఎలా తెలుసుకుంటారు నిద్రలో ఎక్కడికి వెళ్ళానో ఎలా తెలుసుకుంది ఎలా చెప్తారు నిద్రలో ఎక్కడికి వెళ్ళానో ఎలా చెప్తాను అమ్మో అత్యాశ్చర్యంగా ఉన్నదే అదిగో మీకు ఈశ్వరుని గురించి కొంత పొడ పొడ అంటే తెలుసిన కనుగొంటి పొడ అంటాడు ఆయన ఎవడో కవి మీకు పొడ అంటే ఎ హింట్ అన్ ఇంటిమేషన్ అబౌట్ గాడ్ యు ఆర్ నౌ గటింగ్ అది సతత యుక్తనా కాబట్టి నిద్రావస్థని సుశుద్ధ్యవస్థని ఈశ్వరాభిముఖంగా చేసుకోవాలి జాగ్రత్త ఈశ్వర భావనతో నింపుకోవాలి నింపుకుంటే మీకు స్వప్నావస్థ కూడా ఈశ్వర భావనతో నిండుతుంది అసలు స్వప్నాలే రావు వాడు వచ్చిన మీకు రానివ్వండి మీరు కాదుగా మనస్సు కదా స్వప్నం అంటే లెట్ కా మిత్రుడు కానీ ఉండేవాడు రోజు పేకాట ఆడేవాడు డబ్బు పెట్టి ఏదో కొంత స్టేక్కి ఎప్పుడు పోగొట్టుండేవాడు భార్య దెబ్బలాడింది నువ్వు జీతం అంతా పేకాటికి పాడు చేస్తున్నావు అప్పుడు సరే బుద్ధిమంతుడున రెస్పాన్సిబుల్ పర్సన్ భార్యతో ఒక కన్క్లూషన్కి వచ్చేసాడు అప్పట్లో మూడు వేలు జీతం ఇచ్చేవాడు పాతి వందలు నీ నీ నీ చేతిలో పెట్టేస్తున్నాను ఒకటో తారీఖు మిగిలిన ఐదు వందలు నాలుగు ఇంటికి డబ్బు సంపాదిస్తున్నాను జీతం ఉద్యోగం చేసి కాబట్టి నాకు నువ్వు ఆ మాత్రం వెసులుబాటు కల్పించమని కోరాడు ఆవిడ సరే కానీ దానికే ఆవిడ అంగీకరించింది లేకపోతే మొత్తం పాటి చేసిన దానికంటే ఇదేనేమో దానికి ఆవిడ అంగీకరించింది ఈ ఐదు వందలు తీసుకెళ్లి పేకాటలో పాడు చేసేవాడు నేను ఎప్పుడో పాతికేయడం క్రితాను కథ చెప్తున్నాను ఐదు వందలు అంటే పెద్ద మొత్తమే సో దాంట్లో పాడు చేసేవాడు ఎప్పుడూ నెగ్గివాడు కాదు రోజు అడిగేవాడు రోజు కళ ఆ కళలో మళ్ళీ పేకాటే ఉంటుంది ఏమన్నా రోజు క్లబ్కి వెళ్ళి పేకాడితే కళలో ఏముంటుందండి పేకాటే ఉంటుంది ఎప్పుడు నెగ్గి పడ జోకరు జాగ్రత్త అవస్థలు ఎప్పుడూ పడింది కాదు స్వప్నంలో రెండు మూడు జోకర్లు పడివి మీ జీవనం ఎప్పుడు ఇది వచ్చి వస్తువులు ఆ విధంగా కాబట్టి జాగ్రత్త అవస్థని మీరు ఏ రకంగా నిర్మాణం చేస్తే స్వప్నం సరిగ్గా అలాగే ఉంటుంది స్వప్నం ఇంకా అంతకంటే భిన్నంగా ఏమి ఉండదు స్వప్నం అంటే అంటే ఇప్పుడు మీరు నేను చెప్పిన పాఠం రికార్డ్ చేసేసి ఇంటికి పట్టుకెళ్ళి మళ్ళీ ఆన్ చేశారనుకోని ఏమొస్తుంది దాంట్లో మీకు సినిమా పట్ల వస్తాయా రావు ఈ రికార్డు చేసిందే వస్తుంది మీకు నచ్చిన వస్తుంది అదే విధంగా స్వప్నంలో మీ జాగ్రత్త వస్తుంది ఇంకా వేరే ఏమీ రాదు మీరు జాగ్రత్త వస్తున్న ఈశ్వరుని భావనతో నింపి మీకు స్వప్నం మీరు ఇంకేం చేయక్కర్లేదు గురించి అది ఆల్రెడీ టేకిన్ కె నిద్రావస్థ అనే మటుకు మీరు కాషస్గా నిర్మాణం చేసుకోవాలి నేను నిద్రావస్థలో ఈశ్వరు అంటే ఏమవుతుందంటే మనం ఈశ్వరుడికి చాలా దూరంగా ఉండిపోతాం తద్దూరే తద్వంతితే ఈశ్వరుడికి చాలా దూరంగా ఉండిపోతాం పాఠాలు వింటూ చెప్తూ ఉంటాం పుస్తకాలు రాస్తాం పూజలు చేస్తాం దేవాలయాల నుంచి తిరిగేస్తాం మొత్తం కన్యాకుమారి దగ్గర నుంచి హిమాలయాల దాకా ఉండే సౌత్ ఇండియా టూర్ నార్త్ ఇండియా టూరు వెస్ట్ ఈస్ట్ అన్నీ తిరిగేస్తాడు కానీ ఇంకా ఈశ్వరుడికి దూరంగానే ఉన్నాను అనే ఉండిపోతాడు ఆ భావన ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇటీస్ ఎద్భావం తద్భవతి నేను ఈశ్వరుడికి దూరంగా ఉండిపోయానని అనుకుంటాడు దూరంగానే ఉండిపోతాడు తద్దూరే తది అంతికే ఈశ్వరుడికి బాగా దగ్గరగా ఉంటాడు ఎప్పుడు మళ్ళీ భావము ఆ భావాన్ని శోధన చేసినట్లయితే మీరు రోజు రాత్రి నిద్రలోకి వెళ్ళేది ఈశ్వరుల్లోకి ఇంకా అంతకంటే దగ్గరగా ఎక్కడున్నారు మీరు ఇంక అంతకంటే దగ్గరే ఉంటుంది మళ్ళీ ఆ ఈశ్వరుల నుంచి బయటకు ఈ విధంగా దీనిని సతత యోగము అంటారు సర్వకాలముల ఎందు సర్వ అవస్థల ఈశ్వరుని తోటి సంబంధాన్ని పెట్టుకోవాలి సతతం సతతయుక్తానం అంటే శంకరులు ఏమంటున్నారంటే అక్కడ మీ శంకర భాషంలో ఉన్నటువంటి కిటుకు ఆయన ఏమంటున్నారంటే ఈశ్వరుడి వైపు పయనించాలి అని కాకుండా బాహ్య ఏషణల నుండి నివృత్తమవ్వడమే ఈశ్వరుని వైపు పయనించుక అన్నట్టుగా చెప్తున్నారు ఆయన సతతయుక్తానం అంటే నివృత్త సహ్యేషణానాం మీరు ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఏమండీ నేను అస్తమాను రోడ్లం పట్టే తిరగాల్సి వస్తుంది ఇంట్లో ఉండలేకపోతున్నాను ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అని అడిగాడు అంటే నేను చెప్తాను నువ్వు బయట తిరగడం మానేవయ్యా ఆ తర్వాత ఇంకేం చేయాలి ఇంకేమి చేయొద్దు బయట తిరగడం మానే ఇంట్లో ఉండాలంటే ఇంక చేయొద్దు నువ్వు బయట తిరగడం మానే కాదండి నేనేం చెయ్యాలో చెప్పండి నువ్వేమీ చేయక్కర్లే తప్ప నువ్వు తిరగడం మానేయాలి చేయాల్సిందేం లేదు మానేయాల్సిందే ఉంది ఇది చాలా తేలిగ్గా ఉంది ఇప్పుడు ఈశ్వరుణ్ణి పొందాలి అంటే నువ్వు కాశీ రామేశ్వరం తిరిగి రావాలి కోటి రామనామం రాయాలి పదిహేను రోజులు యజ్ఞం చేయాలి అని ఇలా చెప్తే అమ్మ బాబు ఇదంతా చేసేప్పుడు చాలా టైం పట్టిట్లా ఉంది అని మీకు ఇప్పుడు ఇక్కడ పాఠం అది కాదు ఇక్కడ ఏం నువ్వు మానే ఏమిటి మానేసేయాలి సర్వ బాహ్య ఏషణలను మానేసేయ్యాలి తర్వాత ఏం చే ఏం చేయక్కర్లేదండి ఏం చేయక్కర్లేదు కుర్చుడి కనే కా సబ్ కుచ్చి చూడనే కా హే నివృత్త సర్వ బాహ్య ఈషణ మనం ఎలాంటి వాళ్ళం అంటే మనం వెజివాళ్ళం ఎంతటి వెజివాళ్ళం అంటే ఒక వెజివాడు ఉన్నాడు బండరాయి మోస్తున్నాడు మెడ నిడుతోందండి నడువు నెప్పెడుతోంది కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి చేతులు నొప్పులు పుడుతున్నాయి ఈ బండరాయి మొయలేకపోతున్నాను ఈ దుఃఖం నుంచి విముక్తి నాకు కలిగే ఉపాయం ఏమిటో చెప్పండి అని అడుగుతున్నాడు దాహం వేస్తోంది తాగడానికి కూడా నీళ్లు లేదు ఎలాగ దీని ఆ బండరాయి పక్కన బారైరా అంటే అదేలాగండి అంటాడు రోహిత్ రోహిత్ వస్తా డీమి అదే విధులు పెట్టలేకపోతున్నానండి సరే పే వేయడం ఏంటి నివృత్త సర్వ బాహ్యేషనాం భజతాం ప్రీతి పూర్వకం దీని గురించి చాలా చెప్పాను నేను కవర్ అయింది బాగా ప్రేమ నిండుగా ప్రేమ ఉండాలి పూర్వకం ముందే ఉండాలండి ప్రేమ ఉండాలి వాట్ యూ ఫిట్ ఫార్వర్డ్ ప్రేమ ఉండాలి ప్రేమని ముందు పెట్టాలి మీరు సంకల్పం చేసేటప్పుడు పరమేశ్వర ప్రీత్యర్థం కలిష్యే పరమేశ్వరుని ప్రీతి కొరకు చేస్తున్నాను అని ఉండాలి సంకల్పం అంటే అర్థం ఏంటి ప్రేమను ముందు పెట్టినట్టు అర్థం అలా కాకుండా ధన ప్రాప్త్యర్థం కలిష్యే అన్నారనుకోండి అంటే ఇప్పుడు మీరు ముందు ఏం పెట్టారు మీకు దేవుడికి ముందు మధ్యలో ఏం పెట్టారు ధనం పెట్టారు So, people are nuts, I tell you. Do you know why? They want more money. Why do you want to do it? Why do you want to do it? Particularly in Kaadu. One thought, Raadu. Kaadu is not here, but there is no way to do it. There is no way to do it. How many times do you want to do it? Kalashya karalaramha saha. If you want to do it, you want to do it, you want to do it, you want to do it. అది ఎంత వేగంగా వెళ్ళిపోతుందంటే నువ్వు ఊహ చేర్చుకుని లోపల శ్మశాలంలో ఉంటావు వాటి ఏం లేదు పీపుల్ ఆర్ డోంట్ అండర్స్టాండ్ ధనం కోసం పూజ చేస్తావు ఎవరికి పెడ సో ప్రీతిపూర్వకం ఈశ్వర ప్రీతి కోసం పూజ చేయాలి కానీ లోక భోగాల కోసం పూజ సో నివృత్త సర్వ బాహ్యైణానాం భజతాం ప్రీతిపూర్వకం ఈశ్వరుని అందరి ప్రీతిని ముందు పెట్టి భజన చేయాలి ఒకడు భజన చేస్తున్నాడు ఎందుకు నా భజన చేస్తున్నావంటే సంపదలను పొందుట కొరకు భజన చేస్తున్నాడు రామ రామ ఇంకొకడు భజన చేస్తున్నాడు వీడు గొప్ప భక్తుడనే పేరు ప్రతిష్టలు సంపాదించడం కోసం భజన చేస్తున్నాడు అవన్నీ కూడా అంటే అర్థం ఏంటి భజన దేని కొరకు సంసారము కొరకు తప్పు తప్పు తప్పు తప్పు ఇట్ ఇస్ రాంగ్ రాంగ్ రాంగ్ సంసారం కోసం భజన చేయకూడదు ఈశ్వరుని కొరకు భజన చేయాలి ఇప్పుడు నా కొరకు నా కొరకు కూడా భజన చేయకూడదు ఈశ్వరుని కొరకు భజన చేయాలి నా కొరకు భజన చేశానంటే ఇంకా నేను అహంకారం పెట్టుకుని ఉన్నట్టేంది కదా భజన నా కొరకు కాదు భజన సంసారము కొరకు కాదు భజన ఈశ్వరుని కొరకే లేదా భజన భజన కొరకే అంటే అసలు దేని కొరకు అనే ప్రశ్నే వద్దు భజించడము గులాబీ భూము వికసించింది దేనికోసం వికసించింది అడిగారు గులాబీ భూముని నువ్వు దేనికోసం వికసించేవాలి అంటే ఏమో నాకు తెలియదు దేనికోసం వికసించారో నాకు తెలియదు నా సహజ ధర్మము నా సహజ స్వభావం వికసించడం కనుక వికసించాను తప్ప నేను మీరు అడుగుతుంటే నాకే నిదూరంగా అనిపిస్తోంది దేనికోసం వికసించాను అబ్బా నేను అని అంది జ్లావిపు శ్రీరామకృష్ణుడు వారు దృష్టాంతం చెప్పారు దేనికోసం ఈశ్వరుణ్ణి భజిస్తున్నానో కూడా తెలియకుండా ఈశ్వరుణ్ణి భజించగలిగితే అబ్బో వాడు జీవన్ముక్తుడైపోయినాడు అని చెప్పారు దేని కోసం భజిస్తున్నాడో కూడా తెలియదు వాటికి అంత అమాయకంగా అంతే దేనికోసం అని నన్ను ఎవరో అడిగారు వట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని అడిగారు లైఫ్ ది పర్పస్ ఏముంటుంది గులా దీప్ అడగండి వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ బ్లౌజ్ అని ఏమని ఏమో ఇట్ ఎజ్ నో ది పర్పస్ నాకు కూడా పర్పస్ ఏమో తెలియదు ఈశ్వరుడు ఇచ్చాడు ఈశ్వరుడు తీసుకుంటాడు ఈశ్వరుడి నుంచి వచ్చాము ఈశ్వరుడికి సమర్థించేస్తాము ఈశ్వరులోకి వెళ్ళిపోతాము అంటే ఇది ఇంట్లో పర్పస్ ఒకటి ఉంటుందా యూ డోట్ నో లవ్ డజంట్ ఆస్క్ క్వశ్చన్స్ వై డూ యూ లవ్ హర్ అంటే ఐ డోంట్ నో వై ఐ లవ్ హర్ నేను ఐ కెన్ లివ్ వితౌట్ బ్రీడింగ్ బట్ ఐ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ వితౌట్ లవింగ్ హర్ అంటాడు ప్రియుడ్ వాడు ప్రియుడ్ అంటే అది ప్రేమ సో ఆ విధంగా గాలి దేనికోసం తీరుస్తున్నాం ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నామో అదేను కోసం గాలి తీరుస్తున్నాం అత్యంత సహజమైనటువంటి యాక్షన్ అలాగే అత్యంత సహజమైన విధానంలో ఈశ్వరుణ్ణి ప్రేమించుట భజతాం ప్రీతిపూర్వకం రేపు ఓం పూర్ణ మద పూర్ణమిదం పూర్ణ పూర్ణస్సు పూర్ణమాదా పూర్ణమే వాశిష